కీర్తన తొమ్మిది అయినదయ్యీ కానిదెల్లా నటుగాకుండి దేమాని దివి హరిమాయా మహిమలు పుట్టేటివెన్ని లేవు ఓయేటివెన్ని లేవు మోచిన వెడ వెడజీబులు గట్టిగా తెలుసుకుంటే కలలోని వంటి దింతే పట్టి ఎందుకుగా నేలబడలేమో నేము గడచినవెన్ని లేవు కాచుకున్న వెన్ని లేవు సుడిగొన్న తనలోని సుఖ ఎడపులనివి రెండు ఎడనీడ వంటి వింతే కడ నుండి నే మేల కరగేమో నేము నేమ కోరినవి ఎన్ని లేవు కోరగలవెన్ని లేవు తీరని సంపదలతో తెందే పలు శ్రీ వెంకటేశు ఎన్నియును చేరికై కొంటిమి ఏమి చేసేమో నేమూ